క్రైస్తవ మిత్రుల వల్ల నాకు కలిగిన అనుభవాల్ని వివరిస్తాను బేకరు గారికి నా భవిష్యత్తును గురించి ఆతురత ఎక్కువైంది ఆయన నన్ను వెల్లింగ్టన్ పట్టణంలో జరిగిన సభకు తీసుకువెళ్లారు ప్రొటెస్టెంట్ తెగవాళ్లు ధర్మ ప్రబోధానికి కొన్ని సంవత్సరాలకు ఒక్కొక్క పర్యాయం అట్టి సమ్మేళనాలు జరుపుతూ ఉంటారు ఇవి ధర్మ పునఃప్రతిష్ఠకు నిర్దేశించబడిన సమ్మేళనాలు దానికి అధ్యక్షుడు రెవరండ్ ఆండ్రూ మూరే ఆయన ఆ పట్టణంలో ప్రధాన మతాచార్యుడు ప్రఖ్యాతి చిందన వ్యక్తి ఆ సమ్మేళనంలో జరిగే మతప్రబోధం అక్కడికి వచ్చే వారి మహోత్సాహం వారి పవిత్రత మొదలైన విషయాలను చూసి నేను యేసుమతంలో తప్పక కలిసిపోతానని బేకరి గారు భావించారు బేకరి గారికి ప్రార్థనా బలమే మహాబలం ప్రార్థనపై ఆయనకు అమిత విశ్వాసం హృదయపూర్తిగా చేయబడే ప్రార్థనను భగవంతుడు తప్పక వింటాడని ఆయన విశ్వాసం ఐహిక సంబంధమైన కోరికలు కూడా ప్రార్థన వల్ల నెరవేరుతాయని నమ్మే బ్రిస్టల్ నివాసి జార్జి ముల్లర్ వంటి వారిని ఆయన ప్రమాణంగా పేర్కొంటారు ప్రార్థనా మహిమను గురించి ఆయన చెబుతూ ఉంటే నేను తటస్థభావంతో వినేవాణ్ణి అంతరాత్మ కనుక ప్రబోధిస్తే నేను తప్పక ఏసుమతంలో చేరతానని అట్టి స్థితిలో ప్రపంచమందలు ఏ శక్తి నన్ను ఆపలేదని బేకరి గారికి చెప్పాను ఈ విధమైన వాగ్దానం చేయటానికి నేను సందేహించలేదు అప్పటికే నేను అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడుచుకోవటం ప్రారంభించాను అంతరాత్మ చెప్పిన రీతిగా నడుచుకోవటం అంటే నాకు ఆనందంగా ఉండేది వాస్తవానికి విరుద్ధాచరణ కష్టదాయకం దుఃఖప్రదం కూడా మేము వెల్లింగ్టన్ పట్టణం వెళ్ళాము నా వంటి నల్లవాడిని వెంటబెట్టుకు వెళ్ళటం వలన బేకరీ గారికి చాలా కష్టాలు కలిగాయి దారిలో ఆయనకు ఎన్నో ఇబ్బందులు కలిగాయి మధ్యలో ఆదివారం వచ్చినందున మా ప్రయాణం ఆగిపోయింది బేకరి గారు వారి బృందంలోని వాళ్ళు ఆదివారం ప్రయాణం చేయరు మేము ఒక స్టేషన్లో ఆగాము అక్కడి హోటల్ యజమాని వాదప్రతివాదాలు జరిగిన తరువాత నాకు భోజనం పెట్టేందుకు అంగీకరించాడు అయితే భోజనశాలలో అందరి సరసనా కూర్చునేందుకు అతడు అంగీకరించలేదు బేకరీ గారు మెత్తబడే రకం కాదు హోటల్కి వచ్చే అతిథుల హక్కుల్ని గురించి ఆయనను నిలదీశాడు బేకరి గారికి కలిగిన కష్టం నాకు బోధపడింది వెల్లింగ్టన్ పట్టణంలో కూడా నేను బేకరి గారితోనే ఉన్నాను నా వల్ల తను పడుతున్న కష్టాలు నాకు తెలియకుండా ఉంచాలని ఆయన తపన కానీ నాకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి ఈ సభలో పాల్గొన్న క్రైస్తవులందరూ చాలా శ్రద్ధాళువులు వారి భక్తి నాకు ఎంతో ఆనందం కలిగించింది నేను రెవరెండ్ ముర్రే గారి దర్శనం చేసుకున్నాను అక్కడ చాలామంది నా కోసం భగవంతుణ్ణి ప్రార్థించటం చూశాను వారి భజనలు కొన్ని మధురాది మధురంగా ఉన్నాయి లో సభ మూడు రోజుల పాటు జరిగింది అక్కడికి వచ్చిన వారి మత విశ్వాసం నేను బాగా గమనించాను కానీ అంత మాత్రాన నా మత విశ్వాసాన్ని నేనెందుకు పరిచయించాలి యేసు మతంలో కలియకపోతే స్వర్గంగాని ముక్తిగానే కలగవు అని అనటం దాన్ని నమ్మటం సరికాదు క్రైస్తవ మిత్రులకు నేను ఈ విషయం సరికి వారి ప్రాణాలు ఎగిరిపోయినంత పని అయింది కానీ అందుకు నేనేం చేయగలను నా కష్టాలు ఇంకా పెరిగాయి జీసస్ దేవుని ఏకైక పుత్రుడని అనటం వారిని నమ్మిన వారికే అమృతత్వం కలుగుతుందని అనటం నా విశ్వాసానికి మించిన మాటలు నిజానికి దేవుడికి పుత్రులే గనక ఉంటే మనమంతా ఆయనకు పుత్రుడమే కదా జీసస్ భగవత్సముడు గాని లేక సాక్షాత్తు భగవంతుడే అయితే మనమంతా భగవత్సములమే లేక భగవంతులమే కదా జీసస్సు తన మరణం మరణంచేత మరియు తన రక్తము చేత జగత్తునందలి పాపాలని కడిగి వాక్యాల అర్థం నాకు బోధపడలేదు వ్యంగ్యార్థం కొంత సత్యం కావచ్చును క్రైస్తవ ప్రకారం మనుష్యునికే ఆత్మ ఉంటుంది జంతువులు మొదలగాగల వాటికి ఆత్మ ఉండదు వాటికి చావుతో సరి ఈ విషయం నాకు నచ్చలేదు జీసస్ త్యాగి మహాత్ముడు మహాగురువు అంగీకరిస్తాను కానీ అతడక అద్వితీయ పురుషుడు కాడు శిలువుపై ఆయన మృతి ప్రపంచానికి ఒక మహా దృష్టాంతం కానీ ఆయన మృతి ఏదో రహస్యం లేక చమత్కారం లేక ప్రభావం ఉన్నదని చెబితే నా హృదయం అంగీకరించదు ఇతరులు ఈయజాలని ఏ మహాప్రసాదము క్రైస్తవుల పవిత్ర జీవితాలు నాకు ప్రసాదించలేదు ఇతర ధర్మాలలో కూడా నాకు క్రైస్తవ సంస్కారాలు కనపడ్డాయి సిద్ధాంత దృష్టితో పరిశీలిస్తే యేసు సిద్ధాంతాలలో అలౌకికత నాకు కనపడలేదు త్యాగంలో హిందువులు క్రైస్తవులను ఎన్నో రెట్లు మించిపోతారని నాకు విశ్వాసం కలిగింది క్రైస్తవ సంపూర్ణమని ఇతర మతాల శ్రేష్టమైనదని నాకు నమ్మకం కలగలేదు సమయం దొరికినప్పుడల్లా క్రైస్తవ మిత్రులకు నా హృదయంలో సాగిన ఈ మధనను గురించి వివరించాను వారిచ్చిన సమాధానాలు నాకు సంతోషం కలిగించలేదు ఈ విధంగా క్రైస్తవ మతం శ్రేష్టమైనదని నేను నమ్మకపోయినా హిందూ మతం శ్రేష్టమైనదని కూడా నాకు నమ్మకం కలగలేదు హిందూ మతంలోని దోషాలు నా కళ్లకు కనపడసాగాయి అస్పృశ్యత హిందూ మతంలో ఒక భాగమైతే అది జీర్ణమైపోయిన భాగం లేక అత్యాధునిక దురాచారం ఇన్ని వర్ణాలు ఇన్ని శాఖలు ఎందుకో నాకు బోధపడలేదు వేదాలు అపౌరుషేయాలు అయితే బైబులు కురానులు అపౌరుషేయాలు కావా క్రైస్తవ మిత్రులు నన్ను యేసు మతంలో కలపాలని ఎలా ప్రయత్నించారో అలాగే మహమ్మదీయులు తమ మతంలో కలుపుకునేందుకు ప్రయత్నించారు అబ్దుల్లా సేఠ్ మాటి మాటికి ఇస్లాం మత గ్రంథాలు చదవమని మరీ మరీ చెబుతూ ఉండేవాడు ఆయన ఎప్పుడూ ఇస్లాం మత ప్రాశస్త్యాన్ని గురించి చెబుతూ ఉండేవాడు ఈ విషయాలన్నీ కవి రాయచంద్ భాయికి జాబు ద్వారా తెలియజేశాను భారతదేశమందున్న ఇతర విద్వాంసులకు కూడా జాబులు వ్రాశాను సమాధానాలు కూడా చాలా వచ్చాయి రాయ్చంద్ భాయి వ్రాసిన జాబు నాకు కొంత సంతృప్తిని కలిగించింది ఇంకా లోతుగా హిందూ మతాన్ని తెలుసుకో అని రాయచంద్ర రాశాడు పక్షపాతం మాని పరిశీలిస్తే హిందూ మత సిద్ధాంతాల ఎందున్న సూక్ష్మత గాంభీర్యం ఆత్మవివేకం దయా ధర్మనిర్ణయం వంటి విశేషాలు ఇతర మతాల్లో కనపడవు అని కూడా ఆయన రాశారు సెల్గారి ఖురాను అనువాదం చదివాను మరికొన్ని మరికొన్ని ఇస్లాం మత గ్రంథాలు కూడా సంపాదించాను ఇంగ్లాండునందలి క్రైస్తవ మిత్రులకు ఉత్తరాలు వ్రాయసాగాను ఆ మిత్రులలో ఒకరు నాకు ఎడ్వర్డ్ మెయిన్ట్లండు గారని పరిచయం చేశారు వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను అన్నా కింగ్స్ఫోర్డు గారును తాను కలిసి వ్రాసిన ది పర్ఫెక్ట్ వే అన్న గ్రంథం ఆయన నాకు పంపించాడు ఇప్పుడు ప్రచారంలో ఉన్న క్రైస్తవ మత ఖండన ఆ గ్రంథంలో ఉంది మెయిన్లండు గారు ది న్యూ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బైబుల్ అన్న గ్రంథం హిందూ మత విధానంలో ఉంది టాల్స్టాయ్ గారి ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ ఎన్ యూ అన్న గ్రంథం నన్ను ముక్తుణ్ణి చేసింది ఈ గ్రంథం నా మనస్సులో అంకితమైపోయింది అందరి స్వతంత్ర యోచన విధానం ప్రౌఢ విధానం శుద్ధ సత్యం వీటిని బట్టి పరిశీలించి చూస్తే ఈ గ్రంథం ఎదుట కోట్సుగారిచ్చిన గ్రంథాలన్నీ శుష్క దండగేనని అనిపించింది ఈ గ్రంథ పఠనం వల్ల నేను క్రైస్తవమిత్రుడు ఎన్నడూ ఊహించని దారిలో పడ్డాను గారి తో ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా కాలం నడిచాయి శాశ్వతంగా కన్నుమోయేనంత వరకు రాయచంద్ భాయి గారికి నాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి వారు పంపిన గ్రంథాలు చదివాను వాటిలో పంచీకరణం మణిరత్నమాల యోగవాసిష్టమునందలి ముముక్షు ప్రకరణం హరిభద్ర సూరి విరచిత షడ్దర్శన సముచ్చయం మొదలగు గ్రంథాలు పేర్కొనదగినవి నేను నా క్రైస్తవ మిత్రులు ఊహించని దారిన పడినప్పటికీ వారి సాంగత్యం వల్ల నాకు కలిగిన ధర్మజిజ్ఞాస అధికం అందుకు వారికి రుణపడ్డానని చెప్పగలను వారి పరిచయం నాకు సదా గుర్తుంటుంది మధురం పవిత్రమైన ఇట్టి స్నేహబంధాలు క్రమంగా పెరుగుతున్నాయే కానీ తరగలేదు రఘుపతి రాఘవ రాజా రామ పతితన సీతారతి రా రఘుపతి రాఘవ పతి త పవన్ సీతారా రఘుపతి రాజి సీత